పరసదేవ మీకు వందనాలయన మహోన్నతుడు తండ్రి మీ కృతజ్ఞతలు ప్రోభ యుదయం నుంచి కాచి కాపాడినందుకు సురక్షిత ఇంటికి చేర్చేందుకు మీకు వందనైనా ఆరాధనలో పాల్గొండే భాగ్యాన్ని యోగ్యత అనుగ్రహించి మీకు ఎంతో వందనాలు ముఖ్యంగా ప్రోభ ప్రతి పదమూడు అధ్యయ చివరి వచనాన్ని మేము ధ్యానిస్తుండగా మీకు పరిశుభత్ వాక్యం చెప్పే దానికి ప్రకారంగా జీవించ వాటిని పాటించేలాగానే లోపల ప్రకటించేలాగానే నడిపించమని ప్రార్థిస్తున్నాం కాలం పెట్టి అనుకుంటున్న కాలం రేపు ఏం జరుగుతుందో కానీ ఆమె ఎప్పుడు చింతిస్తుండే గురించి చింతకుండా నిరీక్షణ కలిగి ముందు పోయి బిడ్డల్లో తయారు చేయమంటారు సహకరమని ప్రార్థిస్తున్నాం ఆటం ప్రతి ఏంటి పట్టణ గ్రంథం పదమూడో అధ్యాయంలోని వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం ఇందులో మనం చూసిన మృగాలన్నీ ఒకటే మృగం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మరోసారి సముద్రం నుంచి బయటకు వచ్చిన మృగము భూమి నుండి బయటకు వచ్చిన మృగము అన్న విషయాలు ధ్యానిస్తా ఉన్నాం ఇవన్నీ ఒకటే దాంట్లో నుంచి వచ్చినాయి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మరోసారి కాబట్టి ఇవి కానే కావు అని కామెంట్రీ ఉండొచ్చు కానీ ప్రతిదీది ఒక దాని పోలే ఉందనేసి నేను దాన్ని చూపించిన కూడా వాక్యం ఇప్పుడు ఉన్నది కూడా ఇంతకు ముందు ఉన్నదే అన్న విషయాన్ని మనం కొన్ని రెండు మూడు వారాల క్రితం చూస్తా ఉన్నాము కాబట్టి ఇవన్నీ ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మరోసారి వాక్యం కాబట్టి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో చివరికి వచ్చినప్పుడు ఆ మృగము ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అది గొప్ప సూచక క్రియలు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం గొప్ప సూచనలు చేస్తున్నట్లు తర్వాత పన్నెండవ వర్షంలో ఆ మొదటి క్రూర మృగములకు ఉన్న అధికారపు చేష్టలనియు దాని ఎద్దట చేది ఇది రెండవది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగములకు భూమి దానిలో నివసందరూ దానికి భూనివాసులను మోసపుచ్చుచున్నది కాబట్టి ఈ మృగము భూనివాసన్ని మోసపుచ్చే మృగము అన్న విషయం ఒకటి మనం ఎక్కడ చూస్తాం ప్రతి దశలో ప్రకృతి సహజంగా కూడా మోసమేస్తాయి దాంతో మోసమే చూస్తూ ఈ లోకంలో ఆత్మీయ స్థితిలో చూస్తున్నాము అనేక రకమైన అబద్ధ బోధలు ఇవన్నీ మోసంగా కల్పిస్తున్నాయి మనుషులే తర్వాత ఈ లోకము ఆ పూజిస్తుంది అన్న విషయాన్ని కూడా మనం చూస్తాను మనకు తెలుసు నీ హృదయంలో దేనికి విలువనిస్తే అదే ప్రతిమ అదే విగ్రహం అని ప్రభుకంటే దీన్ని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహమే అంటే వారు పదోద్రంగా కాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నాకు పాత్రలు కారంటాడు కాబట్టి ప్రతిది విగ్రహంతో పోల్చబడింది ఈ లోకంలో ఈ లోకమే ఒక విగ్రహం కాబట్టి పదిహేను వర్షాలు మరియు ఆ ప్రతిమ మాట్లాడినట్లును ఆ ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ ప్రతిమకు ప్రాణమిచ్చుకునే దానికి అధికారం ఇవ్వబడిన కాగా కొద్దివారు కానీ గొప్పవారు కాని తనిఫులు కాని దరిద్రులు కాని స్వతంత్రులు కాని దాసులు కానీ అందరిలో తమ కుడి చేతి తమ నొసటి ఎందు వేయించుకున్నట్టు కాబట్టి ఇక్కడ కుడి మీద నొసటి మీద ఉంది రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి గేమ్ స్టాక్ నంబర్స్ చూస్తే వీటికి సంబంధించిన ఆత్మీయమైన సత్యాలు కూడా మనం అర్థం చేసుకోగలం కుడి మీద మరియు నొసటి మీద ముద్ర వికొన్నట్టు ఆ ముద్ర అనగా కాబట్టి ఈ ముద్రకు మనం చూస్తున్నాము పాత కాలం మొదలుకొని ఈ ముద్రలకు సంబంధించిన విషయాలు మనం ఈరోజు కొన్ని దీర్ఘంగా చూస్తాం గతంలో చూసిన బహుశా అంత దీర్ఘంగా చూడకపోయిండొచ్చు బట్ పాత పుస్తకాల్లో కూడా ఎటువంటి ముద్రలు ఉన్నాయి ఎందుకంటే ఓ స్పెషల్ విధానంగా మనకి బయలుపరచబడింది ఏంటంటే పాత నిర్బంధ కాలంలో జరిగినయే వృత్త నిర్బంధ కాలంలో దేవుడు తీసుకొస్తాడు మొదటి పంతుల రాష్ట్ర పత్రికలో చూసినాం మనం తదా అత్యం వారికి దృష్టాంతాలుగా జరిగి యుగాంతమంది మీకు బుద్ధి కలగడానికి కొరికే ఇవన్నీ రాయబడి ఉన్నాయి ఎట్లా జీవించిండ్రో ప్ర జీవితం కూడా ఉంటుందన్న విషయానికి అత్యంత చేసిండ్రు కౌలి కాబట్టి వారికి వీరికి కూడా అతిక శిక్ష వస్తుందని కూడా అక్కడ హెచ్చరిస్తాడు పంతులు రాష్ట్ర పత్రిక పాక్ నిబంధన కాలంలో కూడా ముద్రించబడడం అనేది మనం చూస్తూ ఉంటాం క్రత నిబంధనలో కూడా అయితే కృత నిబంధనలో దేవుడు తన బిడ్డలు ముద్రించుకుంటుండూ సైతానికి వాడి బిడ్డలు ముద్రించుకుంటున్నాడు అంటే ముద్రించుకోవడం అంటే మనం నేను దగ్గరికి చూసుకుంటాం ఈరోజు ఎప్పుడు చూస్తూ ఉంటాం రోడ్ల మీద మావుల చెవులకి పసుపు ట్యాగ్స్ పెడుతూ ఉంటాం ఎందుకు అంతే అది ఫలాని ఫలాని ఆ సంస్థకి సంబంధించింది అన్నట్టు వాటిని ఎవ్వరు పట్టుకొని పోవడానికి వెళ్లేదు వాటిని పట్టుకొని పోతే అది పెద్ద కేసు అవుతుంది అన్నట్టు కాబట్టి ముద్ర ఏంటంటే నా సొత్తు అన్నట్టు సొత్తుని ఎవరన్నా గంగలిస్తే పోలీసు వాళ్ళు కేసు అవుతుంది అన్నట్టు ఆ విధమైన విధానం ఆ విధమైన అర్థం ఇస్తుంది ముద్రలన్నీ అయితే ఎప్పుడైనా రాష్ట్రపత్రికలు మనం చాలా కాలం ఉంటాం పర్శుద్ధాత్మ ఆ ముద్ర అన్నట్టు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డట్టు ఎప్పటివరకు విమోచన దినం వరకు అంటే ఒకసారి పరశుధాత్మ అభిషేకం అయితే ఆయన సీల్ అన్నట్టు సీల్డ్ అయిపోయినట్టు విమోచన దినం వరకు ఆ సీలింగ్ మన మీద ఉంటది అన్నట్టు కాబట్టి దుష్టుడు మనల్ని ఏమి ఆ సీల్ ఎవరు కూడా అంటే అది ఏ స్ప్రో ఇచ్చిన సీల్ మనం అందుకు మనం అందరినీ పరశుధాత్మ అభిషేకం కొరకు ప్రవేశపడమని చెప్తా ఉంటాం నేను ఎక్కడ పోయినా అదే చెప్తా ఉంటాను పరిశుభత్ అభిషేకం కొరకు ప్రయాసపడండి ఎందుకంటే ఆ సీల్ అయిపోతుంది ఇంకా త్వరలో ఆ సీలింగ్ ఒక్కసారి బంద్ అయిపోయిందంటే ఇంకా ఏమి చేసినా ఎంత ప్రయాస పడి పరిగెత్తినా దొరినా ఏమి పాలన దొరికింది ఆ సీలింగ్ కంప్లీట్ గా అక్కడ ముందు సీలింగ్ చేసుకుంటాడు ముందు ముద్రిస్తాడు ముద్రించినా మటుకు ఎవరు ఏం చేయలేరు అన్నట్టు అయితే కొంతకాలం కిందట కూడా నేను చూపించిన సంఘం ఎత్తబడుట అన్న అంశానికి సంబంధించింది అదేంటంటే ప్రపంచము నాలుగవ అధ్యాయం వరకు వచ్చేటప్పటికి సంఘం ఎత్త పడుతుంది అంటారు అందుకు అధ్యాయం నుంచి వాళ్ళు చదవరన్నట్టు ప్రపంచం అంతటా సంఘాలు అంతే ఒకటే విధానం నాలుగవ అధ్యాయానికి సంఘం ఎత్తపడితే ఐదవ అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు అసలు వాళ్ళకి వర్తించదన్నట్టు అందుకని వాళ్ళకి చదవరానికి వాళ్ళకి ఈ రోజుకి ఎవరు తెలియదు ఇవన్నీ విషయాన్ని చదివినా బ్లైండ్ గా చదివిసి వెళ్ళిపోతుంటారు కానీ వాటిలో నీ ఆత్మీయ సత్యాలను గ్రహించని ప్రయత్సపడరు అన్నట్టు అయితే నేను అనేక పర్యాలు చూపించినవి కూడా ఇప్పుడు ఒకవేళ సంగం ఎలా పడితే విడబడ్డేవాడు సైతాన్ ప్రజలు అయితే వాటికి ఎందుకు ముద్రించుకోవాలా వాడు ఆల్రెడీ విడబడ్డేవాడే కదా కాబట్టి అది రాంగ్ బోధాన్ని మరోసారి నేను చూపిస్తున్నా వాక్య పరంగా వచనంలో ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను తెలవాడు క్రయ విక్రయములు చేయుటకు మరి యువనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది బుద్ధి గలవాడు రోగం యొక్క సంఖ్యను లెక్కింపెమ్ము అది ఒక మనుషుని సంఖ్యే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో ధ్యానం కలుగు అయితే కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు వందల అరవై అని ఉంది అది మనం ఈ యొక్క ముద్ర దేనికి సంబంధించిందంటే గుర్తింపు కొరకు ఓ ఎవరు దాని ఓనర్షిప్ అన్నట్టు లేక ఎవరి ఆధీనంలో ఉన్నది ఈ యొక్క వ్యవస్థ కాబట్టి విడవల విడవబడ్డ వాళ్ళందరు పాపులైతే వాళ్ళకి ఎందుకు ముద్రించుకోవాలి స్పెషల్గా ఆల్రెడీ వాళ్ళు విడవడ్డవారు అయితే వాళ్ళకి ముద్ర ఎందుకు నాకు జవాబు ఇవ్వలేరు ఎవరు కూడా నాకు తెలుసు కానీ ఎందుకంటే అది కన్సిస్టెంట్గా లేదు ఆ బోధ సంగమెత అనేది ఇక్కడ కూడా కన్సిస్టెంట్గా ఉండదు బోధ అతుకుల బొంతలాగా ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఇది ఆత్మీయమైన విధానాలు ఇవన్నీ బీజము ముద్రలు కానే కావాలి అయినుది మీద చేతుల మీద అనేది అన్ని ఆత్మీయమైనవి అవన్నీ వీటన్నిటినీ చూస్తూ ఉంటాం స్లోగా ఒకదాని వెంబడి ఒక దాన్ని వెంబడి చూస్తూ ఉంటాం అయితే ముఖ్యంగా ఆ సంఖ్య గురించి అనేక పర్యాలు నేను చూపించినా కూడా దీనికి సంబంధించింది అని అది ఆరు అనేది మానవుని సంఖ్య కాబట్టి ఆరో దిన మనిషిని సృష్టించాడు కాబట్టి మనిషికి సంబంధించిన సంఖ్య అన్నట్టు అంటే శారీరకమైన జీవితానికి సంబంధించిన ముద్ర అన్నట్టు కాబట్టి శారీరకంగా జీవించే వాళ్ళందరూ వీళ్ళ సైతం ముద్రలో ఉంటారు అన్నట్టు ఆత్మ ముద్రించబడ్డ వాళ్ళందరూ ఆత్మీయంగా జీవిస్తూ ఉంటారు అంటే తేడా కట్టి ఏం లేదు స్పెషల్గా కాబట్టి మృగము అంటే జబర్దస్త్ చేసి బలాత్కరం చేసి మనుషులన్నీ భయపెట్టి చేపించుకుంటానని తిట్టు లొంగి లొంగ తీసుకునేది అన్నట్టు మృగం కాబట్టి అనేక రకాల మృగాల గురించి అనేక పర్యాలు మీకు చూపించినట్టు గవర్నమెంట్ ఒక బిజినెస్ ఒక మృగము పెద్ద బిజినెస్లు కంపెనీలు ఇవన్నీ మృగాలు తప్పించబడింది మతం ఒక పెద్ద మృగము పాలిటిక్స్ ఒక ఇవన్నీ మనుషులని చోపర్సేస్తాయి కానీ అక్కడ చూస్తున్నాము అది మానవుని యొక్క సంఖ్య కాబట్టి మనిషికి సంబంధించిందనే విషయం నేను చూపిస్తాను ఒకసారి నేను జ్ఞాపకం తీసుకొచ్చిన ఇది సంఖ్య అంటే స్ట్రాంగ్ నంబర్స్ తప్ప ఏవి కూడా వాటిని విశదీకరించలేదు కాబట్టి ఏం స్ట్రాంగ్ ఏం స్ట్రాంగ్ అనే వ్యక్తికి దేవుడు ఆ యొక్క సంఖ్యని అర్థం చేసుకుని జ్ఞానాన్ని ఇచ్చాడు అన్నీ కూడా మనం అర్థమవుతాడు నేను చూపించిన వాక్యంలో అట్లా కానీ ఆ రోజు మనిషిని సృష్టించాడు కాబట్టి శరీరానికి సంబంధించింది అన్న విషయాన్ని ఈ సంఖ్య జ్ఞాపకం చేస్తుంది చూస్తే కూడా మూడు ఆరులు అంటే కొన్ని రకాల గుర్తలు చేయలేదు అందరి మనం తెలియజేస్తాడు అంటే ఇవి మట్టుకు అర్థంగా ఉంటుంది సాధారణమైన సంఖ్యలు సభ్యులకి అతని చూస్తున్నాం కాబట్టి మనం వీటిని గ్రహించగలుగుతున్నాం ముఖ్యంగా బైబిల్లో అనేక ప్రాంతాలలో ఈ యొక్క సంఖ్యకి సంబంధించినవి మనం చూస్తూ ఉంటాం ఆరు ఆరు ఆరు అన్న అంశాలు గులియాత్కు సంబంధించిన విషయాలు మనం కొంతకాలం కిందట ధ్యానించినాం గులియాతుకు సంబంధించిన ఆ యొక్క ధ్యానంలో నేను చూపించిన గులియాతుకి ఈ ఆరు సంఖ్య ఎట వర్తిస్తుంది నేను చూపించిన ఎవరికైనా గ్యాప్ లేదో నాకు తెలియదు ఒకసారి చూడండి మొదటి మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము వచనం నుంచి చూస్తూ చూడండి గాతు ప్రాంతమది గాతు అనే స్థలానికి సంబంధించిన వాడి గొలియాతు గాతు వాడైన గొలియాతు అన్న సూర్యుడు ఒకడు పిలిస్తే దండ్రిలో నుండి బయలుదేరుచుంటాను అతడు ఆరు మూళ్ళ జేనుడు ఎత్తు మనిషి అంటే హైట్ చెప్తున్నాడు అట కొలతల వాళ్ళ ఆరులలో అవి ఆరు మూళ్ళ కొలత అంటే సిక్స్ క్యూబిట్స్ అంటారు ఇంగ్లీష్ లో క్యూబిట్ అనేది ఒక కొలత ఇప్పుడు సెంటీమీటర్స్ ఇంచులు ఫీట్లు ఎట్లా కలుస్తున్నారో ఆరు రోజులలో క్యూబిట్స్ అని కొలతలు ఇస్తాను సంవత్సరాలు అయితే కాబట్టి ఆరు మూళ్ళ జడు ఎత్తు మనిషి అన్నట్టు ఈ తర్వాత చూడండి ఇక్కడ ఆరు వచ్చింది కదా తెలిసింది ఈ కొలియత కమించిన పదాలు ఫస్ట్ ఆరు ఆరు క్యూ క్యూబిట్స్ హైట్ ఆయన హైట్ అంత అన్నట్టు తర్వాత అతని తల మీద రాగి రం ఉండే అతడు యుద్ధ కవచము ధరించి ఉంటాను ఆ కవచము ఆ ఐదు తులములు రాగి ఎత్తుగలది మరియు అతని కాళ్లకు రాగి కవచము అతని భుజముల మధ్య రాగి బల్లెమేను అతని ఈటె నేత గాని ధోని మరియు అతని ఈటె కొన ఆరు పదాల తులముల ఏనుమును ఎత్తుగలది ఒకడు మోయిచు అతని ముందర కూర్చుంటేను అయితే ఎంతమంది దీన్ని ధ్యానించినప్పుడు గ్రహించు నేను రెండే ఆరులు చూపించిన మళ్ళీ ఇంకొక ఆరు ఎక్కడ పోయింది బ్రదర్ అనొచ్చు మీరు ఎవరు చెప్తారు చెప్పండి ఒకసారి చెప్పినారన్న మీరు చూడండి ఆరు ఆరు ఇంకొక ఆరు ఎక్కడుంది ఆరు భాగముల యుద్ధోపకరణములు ధరించుకుండా ఆయన చూడండి ఒకసారి శిరస్త్రాణము ఒకటి రాగి శిరస్త్రాణం ఒకటి యుద్ధ కవచం ఒకటి ఆది కూడా రాగితో చేయబడింది యుద్ధ కవచం తర్వాత కాళ్లకు రాగి కవచం అంటే చెట్లు కూడా రాగితో చేయబడ్డాయి కాళ్లకు రాగి కవచం తర్వాత అతని భుజంలో మేము మధ్యన రాగి బల్యము నాలుగవది తర్వాత ఏడవ వర్షాలు అతని ఈటే కర్ర నేత గానే అంత పెద్దది ఐదు మరియు అతని ఈటే కోన ఆరు తులముల ఈయను ఎత్తుగలదు తర్వాత లాస్ట్ కి ఒకడు డాలు ఇది ఆరవదు డాలు మోయించే తన ముందులో పోచిందంటే ఆరు భాగములకరణములు కలిసిపోయింది కాబట్టి ఆరు ఆరు మూళ్ళ జేనుడు ఎత్తు ఆరు కావు ఆరు యుద్ధోపకరణములు దాని తర్వాత ఏడవ వచనంలో ఆరు తులముల ఇనుము ఎత్తుగలదు ఆరు ఆడితే వస్తా ఉంది ఇట్లా కాబట్టి ఇది దృష్టిని యొక్క ప్రజలకి సంబంధించిన సంఖ్య అని మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ సంఖ్యకి సంబంధించింది ఏముంది ముఖ్యంగా అనేక పరియాలు ఒకసారి క్యాలిక్యులేషన్స్ కూడా చేసి చూపించిన ఏంటంటే సిక్స్ హిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండ్ సిక్స్టీ అండ్ సిక్స్ అని స్కోర్ అండ్ సిక్స్ అని ఇంగ్లీష్ లో సిక్స్ హండ్రెడ్ త్రీ స్కోర్ అండ్ సిక్స్ అట్లా అంటే సిక్స్ హండ్రెడ్ త్రీ స్కోర్ అండ్ అవి ఆ రోజు అట్లా రాసేటోళ్ళు అన్నట్టు క్లాస్ లో టీచర్ చెప్తుంది పాఠశాల ఇప్పుడు మనం సిక్స్ హండ్రెడ్ కానీ వాళ్ళు అట్లా రాసేటోళ్ళు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అంటే సిక్స్ కామా సిక్స్టీ కామా సిక్స్ అట్లా ఉంటుంది రాయడం అంటే సిక్స్ వేరే సిక్స్టీ వేరే సిక్స్ వేరే అన్నట్టు తిరిగి కూడా అంటే సిక్స్టీ హండ్రెడ్ లెక్క ఆరులెక్క అట్లా కాబట్టి సిక్స్ హండ్రెడ్ కామా సిక్స్టీ కామ సిక్స్ అని రావాలా కానీ వాళ్ళు దాన్ని కలిపేసి ఈ తర్జుమా చేసినప్పుడు బైబుల్ని కలిపేసి ఆరు వందల అన్నారు గ్రీక్ భాషలో మనము పూర్వంగా అనేక పర్యాలు చూపించిన కొన్ని ప్రాచీన పత్రాలలో ఆరు అనే ఉంది అది అది చాలా మంది డిస్టర్బ్ అవుతా ఉంటారు ఎందుకంటే ఎందుకు నేను చూడలేదు ఎన్ని సంవత్సరాలు భగలు చదువుతున్నదాని అంటారు ఎందుకు చూడలేదంటే అటువంటి కనులు ఇవ్వమని అడగలేదు నువ్వు ఇవి నేను చూచు కనులు నాకు ఈ అంటే ఎందుకు ఇవ్వడైనా ఏదైనా అడిగితేనే ఇస్తాడు ఆయన విధానం తర్వాత మనం ధాన్యుల గ్రంథాలు కూడా చూస్తాం ఆరు ఆరు చూడండి ఒకసారి దాని గ్రంథం దానియుల గ్రంథము మూడవ అధ్యాయం నెవద్ నిజర్ యొక్క ప్రతిమకు సంబంధించిన బోధ ఇది మూడవ అధ్యాయము మొదటి వర్షంపై మనం మీకు మీకు ఒక పరీక్ష అన్నట్టు ఎక్కడున్నాయి ఆరు చూపించాలని మొదటి వర్షం చూడండి రాజగు నెవద్దు నిజరు బంగారు ప్రతిమ యొక్కటి చేయించి బొలూను దేశంలోని దురాయను మైదానంలో దాన్ని నిలబెట్టించను అది ఆరు అరవది ఎత్తును ఆరుమూల వెళ్లుపునై ఉండేది తర్వాత రాజగు నెంబర్ నిజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయధిపతులను సంస్థానంలో అధి అధిక్యము వహించిన అధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చకు రాజగు నిలబెట్టించిన ప్రతినియత్వ ప్రతిష్టకు తప్పించటకు తన దుఃఖలను చెప్పండి ఎక్కడుంది ఇంకొక ఆరు రెండు ఆరు చూపించిన అవర్కం వర్కం దొరికిందా ఇంకొక ఆరు ఐదవ వర్షణం చూడండి ఉంది అక్కడ ఏమనగా బాక పిలన పెద్ద వీణ సంభూనియ వీణ విపంచిగా సకల విధములకు వాద్యములను వాద్య ధన్యులు వాద్యములను మీకు విధవడినప్పుడు రాజా నిపుణులు నిలబెట్టించిన బంగారు పత్ని అంటే సాగిల పడి నమస్కరించుడి ఒకటి నాకు చూసిన మనం నమస్కారం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ కూడా దానికి నమస్కారం చేస్తున్నారు ఇక్కడ కూడా ఆరు ఆరు ఆరు కనిపిస్తున్నారు ఇది చెప్పాలంటే ఆరుణ్ణి అన్న ఐదో వచ్చిన ఆరుణ్ణి ఆరు వైద్యాలి అవి ఆరున్నాయి ఇవన్నీ అట్లా కొట్టి పెడానికి వీళ్ళే ఇవన్నీ ఆత్మావేశం చేత మనకు అనుగ్రహించబడ్డాయి అతనికి జాగ్రత్తగా దేవుడు భద్రపరిచిన మన కొరకు ఒకే ఒక తరము వీటన్నిటినీ చూస్తుంది ఇంకా ఎవరు చూడరు అట్లా అట్లా ఒక తరం వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది తర్వాత ఏమన్నా మ్యాథమెటిక్స్ లేక లెక్కలు బాగా నేర్చుకునే వాటికి గుణింతాలు ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఒక ఛాలెంజ్ కూడా ఉంది ఏంటంటే ఇంగ్లీష్ పదాలలో మనకి ఆల్ఫోబెట్స్ అంటాం ఏబిసిడీస్ ఏబిసిడీస్ కి నంబర్స్ యాడ్ చేస్తే ఏ అంటే వన్ బి అంటే టూ అట్లా యాడ్ చేసుకుంటా అన్నట్టు జెడ్ వరకు అట్లా అట్లా ఆల్ఫోబెట్స్కి నంబర్స్ ఇచ్చేసి ప్రతి పేరు ప్రతి ఒక్కరికి పేరు ఉంటుంది నా పేరు చంద్రశేఖర్ సి అంటే త్రీ అట్లా హెచ్ అంటే ఇంకో నంబర్ ఉంటుంది దానికి అట్లా నంబర్స్ అన్నిటినీ క్యాల్కులేట్ చేస్తే ఆరు వందల అరవై ఆరు వస్తుంది ఈ లోకంలో ఏ మనిషి పేరు తీసుకొని క్యాలిక్యులేట్ చేసినా ఆరు వందల అరవై ఆరు వస్తుంది అది ఆశ్చర్యం నేను అవి మీకు చెప్పలేను బోల్డ్ మీద ఉంటే లాస్ట్ చూపిస్తుంటే కానీ మీరు వెతుక్కోండి ఎట్లా అని చాలా ఆశ్చర్యం అన్నట్టు ఎవరి పేరు తీసుకున్న ప్రపంచంలో ఎవరి పేరు తీసుకొని ఆ నంబర్స్ అన్ని లెక్క కట్టినా వస్తుంది ఇది యాక్సిడెంట్ కాదు ఇది ఆశ్చర్యం ఎందుకట్లా పెట్టిందంటే ఈ లోకంలో శారీరకంగా ఉండే వాళ్ళంతా ఏ ఆరు వందల అరవై ఆరుకి సాదృశ్యం ఈ లోకం అంతా సాదృశ్యం అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నారు కానీ మనకి లోకంతో ఏం పని లేదు కాబట్టి మనము పరలోకం నివాసులం కాబట్టి మనకు ఆ ముద్దకి ఏ సంబంధం లేదు అందుకే మనం దాన్ని బాగా దానికి సంబంధం ఉన్నప్పుడు ఏం చేసి అంటే నేను ఆల్రెడీ దానికి సంబంధం కాబట్టి పట్టించుకోవడం దాని గురించి నేర్చుకోవడం మనం దానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి దాని నుంచి బహుదూరంగా ఉండాలా కాబట్టి వాటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నిస్తాం కాబట్టి లోకంలో ఎంత గొప్ప వ్యక్తి పేరు తీసుకున్నా ఎంత భక్తుని పేరు తీసుకున్నా చివరికి అది ఆరు వందల వస్తుంది అది మ్యాథమెటిక్స్ లెక్క అన్నట్టు ఇప్పుడు నేను మీకు చూపించాల్సింది ఏంటంటే పాత నిబంధన కాలంలో కూడా ముద్రలు ఉన్నాయా నీ రీతిగా ఈరోజు ఎక్కువ మటుకు నేను దాని చూపిస్తా ఎందుకు దేవుడు మనం పోయిన వరం కొన్ని కొన్ని నెలల క్రితము కలియక బహుశా కొన్ని సంవత్సరాల క్రితం కూడా చూసినాం ప్రకటన గ్రంథం ఏడవ మూడవ మా దేవుని దాసలను ముద్రించే వరకు ఈ భూమి ఈ సముద్రం కైనను ఏ హాని చేయకూడదు అని వేరే ఒక దూత వచ్చి నలుగురు దూతలతో మాట్లాడినట్టు మనం చూసినాం మా దేవుని దాసులని నుదుట మీద ముద్రించేంత వరకు ఈ లోకానికి మీరు ఏ హాని చేయకూడదు అంటే ఈ లోకం మీదకి శ్రమలు రాకముందు దేవుడు తన బిడ్డల్ని సీల్ చేసి పెట్టుకుంటుండీ కాబట్టి ఏ తెగుళ్ళు వాడిని ముట్టవా అన్నట్టు సీల్ చేసుకునేవాడికి పరసాత్మ అభిషేకం లేకపోతే తెగుళ్ళు పట్టుకుంటాయి మనుషులకి అందుకు అందుకు మనం చెప్పాలా త్వరగా పరసాత్మ వరకు ప్రయాసపడండి అని అయితే మీకు ఇది పాత నిండిన పుస్తకాలు ఎక్కడ ఉందంటే మొట్టమొదటిసారి ముద్రించుకోవడం అనేది ఎహెచ్కేళ్ల గ్రంథంలో ఉంటుంది ఎహెచ్కే గ్రంథంలో దేవుడు ఆ ప్రవక్తకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఏమనంటే ఇది బహు ప్రాముఖ్యమైనది ముద్ర అన్న విషయం కాబట్టి ఏ రీతిగా ఈ యొక్క ముద్రని కొనసాగించుకోవాలా అనేది తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం మెల్లమెల్లగా చదువుదాం స్పీడ్గా పోవద్దు స్లోగా ఆ మొదటి పదకొండు వచ్రాలు చూస్తాం బహు ప్రాముఖ్యమైనది పదకొండు వచనాలు మొదటిదిగా మరియు నేను చెవులార విన్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించను అదే మనం చూస్తున్నాం ప్రటం గంధంలో ఏడవ కూడా దూత వేరే ఒక దూత వచ్చి అంటే ఐదవ దూత వచ్చి నలుగురు దూతలు భూమి నలుగురు దిక్కులో పట్టుకుంటున్నారు వాయువుని గాలిని భూమిని వేక ఉండాలి ఆ నలుగురు దూతలనితోని మాట్లాడుతున్నాడు వాయువు అంటే ప్రాణం కదా ప్రాణానికి సంబంధించింది కాబట్టి ఆ దూతలు ఒక్కసారి వీడు వాళ్ళని విడిచిపెడితే ఆ నలుగురిని వాళ్ళు వచ్చే వాయువు అంత పట్టు పడేస్తారు అంటే జీవవాయువు ప్రాణం లేదు చేస్తారు మంచిగా అటుంటది వాడి పరిస్థితి మనుషుల పరిస్థితి కాబట్టి మరియు నేను చివులరా విన్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాను ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టినప్పుడు కావలి వారందరు ఇక్కడికి రండి అనేను కావలి వారి గురించి బోధేది అనేక పర్యాయాలు కావలి గారి గురించి మాట్లాడుతూ ఉంటాం కదా వాచ్మెన్ అంటాం ఇంగ్లీష్ లో వారందరినీ పిలుస్తున్నాడు దేవుడు అంతలో ఒకడు ఒకడు తాను హతము చేయు ఆయుధంను చేత పట్టుకుని ఉత్తర దిక్కున్న పై గవిని మార్గంన ఆరుగురు మనుషులు వచ్చి చుండేరి వారి మధ్య ఒకడు అవిశ్యనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సీరాబుడ్డి కట్టుకుని వారు ఆలయం ప్రవేశించి ఇత్తడి బలిపీఠం వద్ద దర్శనము ఆశ్చర్యంగా ఉంటది ఊహిస్తా ఉంటే హెచ్కేలు ఎట్లా దిండి భరించింది దర్శనం అని గజ గజని కూడా ఉంటుందిస్తుంటే నాలుగవ వచ్చిహోవ ఎర్శలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను కూర్చి మూలుగు రిచు వారి గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించారు కాబట్టి ఈ లలాటముల గుర్తు అంటే ఏంది ఎవరని చెప్పగలరా తీసుకొచ్చే నాలుగవ వత్నంలో వస్తుంది అది ఇంగ్లీష్ చూస్తే అర్థమైంది చూడండి అండ్ ద లార్డ్స్ హెడ్ అంటు హిమ్ గో త్రూ ద మిడ్స్ ఆఫ్ ద సిటీ త్రూ ద మిడ్స్ ఆఫ్ జెరూసలేం అండ్ సెట్ అపాన్ ద ఫోర్ హెడ్స్ ఆఫ్ ద మెన్ that sigh and that cry for all the abominations that we done in the midst there ikkada everaithe ikade em undante set a mark upon the foreheads of the men that sigh and that cry for all the abominations that done in the midst there i portion telugu lo ever jeptaru daani adi ledu ledu paina undan cheptunnana ka english lo everaithe ఎవరైతే ఈ హేయ కృత్యంలను చూసి వేదన పడుతున్నారో వాళ్ళ గురించి అంటే ఈ లోకంలో పాపరించి పాపం ఎంత భయంకరంగా విస్తరిస్తుంది ప్రవ్వా ఏడుస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఇక్కడ మందిరాలలో ఎంత అన్యాయంగా జీవిస్తుండ్రు దేవుని బిడ్డలు ప్రవ్వా ఈ లోకం ఎంత మోసమైపోయింది ప్రవ్వా ఎక్కడ కూడా నీతి నియమాలే లేవు ఎక్కడ చూసినా లంచగుండితనము న్యాయం తిరిపివేసిండ్రు ఆ మంతులను శిక్షిస్తున్నారు అనేక మంతులను రక్షిస్తున్నారు ఉల్టా చేసి పెట్టేసిండ్రు దేవుని మార్గంలోని ఉల్టా చేసేసిండ్రు అటువంటి వాళ్ళని నువ్వు చూసి వేదన పడుతున్నావా దుఃఖపడుతున్నావా ప్రలాపిస్తున్నావా ఎంతో అన్యాయం ఈ లోకంలో ప్రతిరోజు ఉదయం లేస్తాన్ని నువ్వు చూస్తున్నావు దాన్ని భరించలేకపోతున్నాం చౌవా అని వేదన పడే వాళ్ళు అన్నట్టు వీళ్ళు వాళ్ళని ముద్రించుకుంటుండేనా లలాటము అంటే నుదుట అన్నట్టు ఫోర్ హెడ్స్ అంటాం లలాటం ఫోర్ హెడ్ నుదు లలాటములో గుర్తు వేయమని వారికి ఆజ్ఞపించాను నేను వినిచిండగా వారికి ఇలాగ సెలవిచ్చాను మీరు పట్నంలో పోయి వారి వెంట పోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుకొని మొదలుపెట్టి కటాక్షమైన కనికరంగా లేకుండా అందరినీ అర్థం చేయుడి ఇది ఇది ఎంత జాగ్రత్తగా దేవుడు మనకి భద్రపరిచిడు ముద్ర వేసుకున్న వాడిని ముద్ర లేని వాడిని నిర్దాక్షంగా బానికి అప్పగిస్తుడు దేవుని పక్షంగా మూలుగుతూ ప్రలాపించే వారిని గుర్తించి కాపాడమంటున్నాడు గుర్తు లేని వాడిని హతం చేయమంటున్నాడు కాబట్టి దేవుని ముద్ర ఉన్నవాడు కాపాడబడతాడు దేవుని ముద్ర లేని వాడు హతమైపోతాడు శాశ్వతంగా నరకానికి పోతాడన్న విషయం ఇక్కడ చూపిస్తున్నాడు అందరూ నశించినట్లు చూడండి అందరు నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక తర్వాత పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలన గానీ ఆ గుర్తు ఎవరికి ఉండేనో వారిని ముట్టకూడదు వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయి మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరుచుడి ఆవరణం హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి అని సెలవిచ్చను గనక వాళ్ళు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగిరి ఎవరికైతే దేవుని ముద్రలేదో మరి ఒకటి దీన్ని నేను గతంలో చూపించిన ఆ రోజుల్లో మీరు విన్నరు లేదా నాకు తెలియదు కానీ మొదటి వచనంలో మనం చూస్తున్నాం ఈ ముద్ర వేసేవాడు ఎవర రెండవ వచనం సారీ మొదటిగా రెండవ వచనం అక్కడ ఆరుగురు మనుషులు వారి మధ్య ఒకడు అంటే ఏడవ వాడైన ఏసుప్రభు అమ్మ ఇంతకుముందు నీకు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్తగా ఆరుగురు ఆయన విధానం అటు ఉంటుంది కానీ ఆయన ఏడవవాడు ఏసుప్రభు ఏడవడు ఇక్కడ బహు తేటలు ఉంది ఏదో రెండవ వర్షంలో ఆరుగురు మనుషులే వాళ్ళు వారి మధ్య ఒకడున్నాడు ఎట్లా ఉన్నాడు అయిన గురించి దా దాన్యాలు చూస్తాడు ఏహెచ్కేలు చూస్తాడు తన దర్శనంలో అవిసే నారా బట్టడైనా హేచ్కేళ్ళు ఏసుప్రభు అన్నట్టు ఏహెచ్ ఎల్ గ్రంథంలో ఏసు ప్రభు అది ప్ర అదొక వాక్యాంశం పెట్టుకోవచ్చు మీరు సిద్ధపడచ్చు ఎహెచ్కేల్ గ్రంథంలో ఏసు ప్రభు ఉన్నాడు అంటే అవిశనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖి కొన్ని బుడ్డి అంటే ఇంకుబాటలు అంటాం ఇంగ్లీష్ లో ఇంకుబాటలు కట్టుకున్నాడు ఇక్కడ నడుమునకు కట్టుకున్నాడు ఇవి మనం అనేక పర్యాలు చూస్తూ ఉంటాం మనల్నేమో ఆయన చెంగున ముడివేసుకుండు ఇక్కడనేమో నడుము నాకు ఇంకు బాటలు కట్టుకున్నాడు ఏసు ప్రభు ఎట్లా కనిపిస్తుండో చూడండి సాధారణంగా ఈ పెయింట్లేసేటోళ్ళు ఇట్లా కట్టుకుంటారు నడుముకి బట్టలు అది తాళ్లు కట్టుకుని పైకి ఎక్కుతారు ఎక్కి డబ్బా తగిలించుకొని పెయింట్ వేస్తూ ఉంటారు పెయింటర్ మన ఎలా కనిపిస్తుండే మన ప్రభు ఇక్కడ పెయింటర్లకి చూపించే వాక్యము ఏసు ప్రభుత్వార్త ప్రకటించవచ్చు మీరు ఇంటికి రంగులస్టోలకి ఈ వాక్యం చూపించి వాళ్ళు ఏసు అంత నడిపించవచ్చు మీరు ఆ ఏసు మీదేవుడు రి చూడండి అని తన కలర్ బాటల్ కట్టుకొని అందరికీ ముద్రించుకుంటా పోతున్నాడు ఏసుప్రభు తప్ప ఎవ్వరు ఈ ముద్రలు మనకి ఇవ్వలేరు యేసు ప్రభు తప్ప ఎవరు కూడా పర్లోకంలో ఈ ముద్రని అయితే మీకు ఒక విషయం నేను గమని చూపించాలనుకుంటున్నా ఐదవ అధ్యాయం వచ్చిన ఏముందంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది తీర్పు రైతురా సరైన కొత్తగా చూసినా ఎన్నిసార్లు మనం తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ వచ్చి ఉన్నది ఐదవ అధ్యాయములో ఏముందంటే పట్టణంలోని వారిని వెంట నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలు పేదరిది జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధ స్థలంత వేరే స్టార్ట్ అవుతుంది తీర్పు చర్చ్ ప్లేస్లనే స్టార్ట్ అవుతుంది తీర్పు అందరు నశించిపోతారు అన్న విషయాన్ని జ్ఞాపకం కానీ ఆ గుర్తు లలాటముల మీద గుర్తు ఎవరికి వారిని ముట్టకూడదు వారిని ముట్టకూడదు వారి మందిరము ముందరనున్న పెద్దలను హతం చేయి మొదలు ఎవరు ఆరు ఆయన మందిరమును అపవిత్రపరుచుడి ఆవరణలను హతమైన వారితో నింపుడి చర్చి ప్రాంగణంలో చనిపోయిన శవాలను నా నాడుతున్నారు పడేస్తారు నింపుడి మొదలు పెట్టుడి అని సెలవిచ్చిన గనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతం చేయసాగిరి నేను తప్ప మరి ఎవరినూ శేషింపకుండా వారు అతము చేయటాన్ని చూచి సాష్టంగా పడి వేడుకొని అయ్యోవా ఎరుల మీద నీ క్రోధమును కుమరించి ఇస్రాయల్లో శేషించిన వారిని అందరినీ నశింపజేయువా అని మొనపెట్టగా ఆయన నాకు ఇలాగ సెలవు వారి యొక్క యుద్ధ వారి యొక్క యుద్ధ దోషము బహుఘోరమైనది వారు యో దేశమును విసర్జించడనియో ఆయన మమ్మల్ని కాన కానడనియో నన్ను కాననియో అనుకుని దేశమును హత్యతో పఠణమును ఎదుగుబాటుతోను నింపి ఉన్నారు కాబట్టి కటాక్షంఛకయు కనికరము నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవించినట్లు చాలా బాగుంది ప్రవి ప్రవచ ప్రవర్తన ఫలం అంటే నీ నీ ప్రవర్తనకి తగిన బహుమానం అంటావు ఏమంటావు అది ఫలం ఫలం ప్రవర్తన ఫలం అప్పుడు అవిసనహార బట్ట ధరించుకొని లేకకు నీ శిరా బుడ్డి వాడు వచ్చి నీవు నా నీవు నాకు ఆజ్ఞపించినట్టు నేను చేసిన దాన్ని మనవి చె చెప్తుంటారు తండ్రి మేము వాకిచ్చిన వాళ్ళందరినీ ముద్రించుకున్నా ఒక తప్ప ఇవి ఆశ్చర్యంగా లేవు వాక్యాలు రిపీట్ అవుతా ఉంటది రిపీట్ అవుతానే ఉంటుంది బైబిల్లో తర్వాత గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇవి మన కాలంలో ప్రపంచాత్మకంగా రిపీట్ అవుతుంది ఇప్పుడు అవి నీ బాధ్యత నా బాధ్యత నేర్చుకోవడం రిపీట్ కావడం అనేది కాబట్టి సీరా బుడ్డి అంటే ఇంక్ బాటిల్ కలర్ బాటిల్ ఆ సీరా బుడ్డితో ముదిరించుకున్న వారు తప్ప అందరు హతమైపోతారు ఎక్కడ హతమవుతారు మందిరం దగ్గర స్టార్ట్ అవుతుంది ఉప్పలు కుప్పలు బాధ అనిపిస్తాడు గురించి నా కానీ ఏం చేస్తాం ఎన్నిసార్లు చెప్పిన లోబడిన హఠాత్తుగా నాశనం వాక్యమే ఉంది ఒకసారి చూడండి మరోసారి ప్రకటనకు వెళ్దాము తొమ్మిదో అధ్యాయము మూడవ వచనం వివరణ చదువు అండి మరియు నొసలయందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికైనాను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనా హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడను కాబట్టి తొమ్మిదోదయం పూరి భాగం ప్రటం కింద కూడా తొమ్మిదోదయమే ఇది ఆశ్చర్యం కాదా ప్రభు కార్యాల అమోఘమైన అనేది చెప్పడానికి ఇవి నిదర్శనాలు కావా ఎవరికైతే ఈ ముద్ర లేదో వినిష్ట నటువాడు కానీ కాబట్టి దుష్టుడు వాడి ముద్ర వాడి అనుచరుల మీద వేసుకుంటుంది దేవుడు తన ముద్రని తన బిడ్డల మీద వేసుకుంటుంది ఇదే తెలుస్తుంది ఇప్పుడు నా వాడు ముద్ర వేసుకుంటే నా వాడు అమేరామేరాజ్ఞే కాని, దేవుని ముద్ర ధరించుకున్న వాళ్ళు తప్ప ఎవరు కూడా దేవుని ముఖానికి చూడలేరనేసి భయం చెప్తుంది ఖచ్చితంగా అంతకంటే మీరు ఇరవై అధ్యాయము చివరి అధ్యాయం చివరి అధ్యాయం లేదు రెండవ అధ్యాయం మూడు నాలుగు వర్షాలు చేద్దా ఇక్క మీదట సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనని సేవించు ఆయన ముఖ దర్శనము చేయుచుంటురు ఆయన నామము వారి నొసలు రాత్రి ఇక ఎన్నడను ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించు వారు యుగ యుగములు రాజ్యము చేయుడు వర్తిస్తున్నారు గవచేముందంటే దరించబడ్డ వాళ్ళే ఆయన ముఖము చూసే జరగనుంది తర్వాత అది అక్కడనేమో ప్రకట గంధం మొత్తం పదమూడో అధ్యాయాలకు వచ్చినేమో అది ఒక మనిషి సంఖ్య అని అంటే ఏడుకి వస్తేనేమో ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో దేవుని నామే ఇప్పుడు మీరు బాగా పేతరులు ఎవరికి తప్ప ఏమి నామము బెదిరిస్తుంది అంటే ఆ నామం చేయాలి ఏ సీకరిస్తారు ఎవర ఏ సూకరిస్తానికి మనం దాత నామము నీ మిగతా మీద ముద్రించుకునేదాన్ని కాబట్టి ఆయన ముఖాన్ని చూడగలం అది మనకు నిరూచిన ధైర్యం అని ఖచ్చితంగా నా ప్రభు మొహం తీస్తాము ఆయన ముదిరించుకుంటున్నాను రాదు ఆ పరిశుభాత్మ చెప్పని ముదిరించుకున్న కాబట్టి ఆయన నేను ముఖానికి ఆయన నియమముని నిదుట ఉంటేనే కానీ మీకు ఆయన మనసు దొరకదు అని పొందుకునేవాళ్ళు అంటే అందుకే మనం చూస్తాం వేరే మత ఆచారే వాళ్ళని ఫేస్ మనం హెచ్చరించినా హెచ్చరించాం ఏ రీతిగా ప్రీస్ కలిగిన మనుషులు ఎట్టే పత్రికలు చూస్తామని రెండవ ఆయన మనుషులు గ్రహించిన వాళ్ళు ఎవరు ఆయనకి సలహాలు ఇచ్చేవారు ఎవరు మనకు మటు ప్రీస్తి కలిగిన మనుషులు మనకు అయితే సతం గంధము పదమూడు అధ్యాయము చిరు భాగంకి వచ్చేటప్పటికి పద్దెనిమిదవ వచ్చింది రెండు ముఖ్యంగా పదమూడవ అధ్యయము పద్దెనిమిదవ వచ్చింది యొక్క సంఖ్యలో లెక్కింప నిమ్ము అది ఒక నిషం బ్రదర్ దాటేస్తే పోతుంది మళ్ళీ ప్రాబ్లం వస్తుంది బుద్దిగలవాడు గురించి మాట్లాడుతున్నాయి నివో అనుకుంటున్నారు అన్నట్టు బుడిగల కన్యతలు బుద్ధి లేని కన్యతలు అయితే బుడిగల కన్యతలు ఏం చేయాలంటే ఒకరిని నిజంగా గుడిగల కన్యతలు అయితే ఆ మృదోలు యొక్క సంఖ్యను లెక్కించాను చెప్పండి ఎవరైనా సంఖ్యను లెక్క చేస్తారు ఒక సంఖ్యని ఇచ్చి లెక్క చేయమంటే ఏం మాట్లాడుతున్నా సంఖ్య అక్కడే లెక్క చేసేస్తాను సరిగా చేస్తాను సింగిల్ నెంబర్ ఇచ్చి లెక్క చేయమంటే ఇవ్వడం చేస్తారా వెంటలనే లాక్కోవాలి వాడు ఒక్క సంఖ్య మీద ఎవ్వరు చేయడం లేక నీకు కనీసం రెండు సంఖ్యలు ఉండాలా కూడిపే చేయడానికి కానీ కలపడానికి కానీ డివైడ్ చేయడానికి వరకు కానీ అవి ఊడే కదా ఒక్క సంఖ్య నీ ఎక్కడ లెక్క వ్యక్తం చేస్తా ఎక్కడ ఇంగ్లీష్లో అయితే ఇంకా మరీ బాగుంది అంటే హియర్ ఈస్ నెంబర్ నెంబర్ని అంటే కౌంటర్ చేస్తా ఒక నెంబర్ ఇస్తే పది నెంబర్నిస్తే కౌంట్ చేయించు నేను ఒకటి నెంబర్ ఇచ్చి కౌంట్ చేయమంటే కొద్ది కాదా సమస్యలు ఎవరు అడుగుతున్నది ప్రశ్నలు నేను చెప్తున్నా ఎవరు అడగరు కదా ఎందుకంటే నేను అడిగినప్పుడు ఎవరు అశుదాత్మ అభిషేకం లేనివాడు వీటిని చూడలేడు ఇంపాజిబుల్ అనేటు ఒక నెంబర్ ఇచ్చి కాల్ చేయాలంటే టీచర్ ఇంకొక నెంబర్ ఇవ్వాలి కదా నన్ను ఫౌంట్ చేయాలంటే పిల్లలు ఈరోజు ఆ నెంబర్కి నేను ఏమి కౌంట్ చేయలేం లేదు దాన్ని పొడిపోయట్లేవు విభజించలేవు ఏమీ చేయలేము లేదు కాబట్టి అర్థం ఏంటంటే ఈ నెంబర్ ఒకటే అయితే దాన్ని అట్లా కౌంట్ చేయాలనే నచ్చు ధ్యానం కలదు అంటలేదు బుద్ధిమంతుడు అయితే దాన్ని లెక్కించమట్లేదు ఒక సంఖ్య వచ్చి లెక్కించమంటే చాలా బాధపడుతున్నా రాదు అది ఎట్లా లెక్క పడుతుంది సో ఆరు వందల అరవై ఆరు నుంచి ఈ ఒక్క సంఖ్యలో లెక్క కట్టడం అయితే ఎట్లా లెక్క కట్టాల ఆరు ప్లేస్ ఆరు ప్లేస్ ఆర్జాలనా పద్దెనిమిది అవుతుంది అది అర్థం లేదు కదా పద్దెనిమిదికి ఆరు ఇంటూ ఆరు ఇంటూ ఆరు ఇంటూ చేయాల ఆరు వైజ్ ఉమెన్ అయితే చివరిని అనేట్లకి చూపించాలి చివరి క్షణాలి అన్నీ దా అదే విషయం మాట్లాడుతున్నారు చూడండి దాని గ్రంథము పండవ దేమం పదవచనం చదవడం చదవ పన్న పదవచనం పదండవ దేమ పదవచనంలో అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానములను నిర్మలను అగుతురు దుష్టులు దుష్ట కార్యములు చేయుదరు కనుక ఏ దుష్టుడు ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించారు దేవుడు ఒక ప్రామిస్ బుద్ధిమంతులే దీన్ని గ్రహించారు భక్తిహీనులు లేక దుష్ట వాళ్ళు దీన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేదంట కానీ కొద్ది మందుల మటుకు దీన్ని అర్థం చేసుకుంటారు తెలుసు తెలుసు వాతావరణం చెప్తూ గుంటూ ఉంటుంది ఇవాళ కనుక కాబట్టి ఇటువంటి సంఖ్యలని ఎట్లా అర్థం చేసుకోవాలి కేవలం చిన్న పిల్లలకి అర్థమవుతుంది సో అని వ్యక్తి అది ఇచ్చేసేవాడు ఏదో చేస్తారు ట్యాబ్లెట్ మీరు చేసేసి చూపిస్తారు ఇవన్నీ వచ్చినాయని అతను చాలా బాధ ఎట్టు చేసింది వీరని చాలా విషయాలు ప్రతి వాక్యాన్ని ఆపిస్తాను వారన్నీ వీరికి సంబంధించినవి కొన్ని మరి కొన్ని ముందు తెలిపే మనకు అనిపిస్తాం ఇది దృఢంతో అనుగ్రహించడం ట్రాన్ చేస్తాం పరిశుభ్ర రోజు తండ్రి మీ ద్వారా ఏదైతే మనుషుల యొక్క సంఖ్యాను ఈ మృగం యొక్క ఇక మనిషి దూరంగా మారని చూపిస్తుంది ప్రయత్నం బలవంతం చేస్తుంది చాలా సహోదరుల మీద కానీ మీరు ఎందుకంటే దీర్ఘ శాంతం కలిగిన చెప్పండి దేవుడి ప్రయోగా కొంతమందిని మీరు సహిస్తారు భరిస్తారు ఎటువంటి మనుషులని మీ పట్ల ఆసక్తి లేకుండా ద్వేషం ఉన్న వాళ్ళు ఎంజాయ్లో అటువంటి వాళ్ళని మీరు కనికరించమని కాదేశంలోనూ పసిపిల్లం లాంటి మనుషులు నాకు అనుభవించమని అనిపిస్తుంది కొట్లాడుకుంటే మనం కలిసిపోతాను పెద్దవాళ్ళు కలవారు సంబంధించిన బోధాన్ని మీరు చూపిస్తూ ఉన్నాము ఎంధంలో కూడా మందిరం దేవరనే స్టార్ట్ అయింది మరణ కాల పేదరాశన పత్రికలు కూడా అదే చెప్పుకుంటారు జీవితం చూడమే స్టార్ట్ అవుతున్నాము ఏమైనా అనిపోగా కేవలం మీ యొక్క సంబంధించిన తన త్వరగానే ఇది జరుగుతుంది ప్రపంచంలో తెలుసుకొని సూచనలతో అర్థం చేసుకొని జీవితాల ముందు కొనసాగించుకొని చూడాలి తండ్రి మన ప్రొఫైల్ యేసుక్రీస్తు సమాధానం పింపి మనందరికీ సదంకాలం చూడండి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా టాగ్లేట్ షార్ట్ రిజిస్టర్ అన్న అందరికీ ప్రైస్ లర్ థాంక్స్ అందరికీ ప్రైస్ లర్ అంతా టెన్షన్ లేదు అందరూ క్లారిటీ ప్రైస్ లర్ అందరికీ ప్రైస్ లర్